శ్రీకృష్ణుడు బ్రహ్మణాలు తప్ప వీళ్ళందరూ బ్రహ్మంటే ఇంకా ఇంక డాన్సెందుకు రాసేందుకు లేనందుకు ఇదంతా ఏమిటి భక్తి ఏమిటి మన శరణాగతి ఏమిటి ఇవన్నీ సమస్యలు వస్తాయి కాబట్టి ఆ కొంచెం భేదం మనం అట్టి పెట్టుకోవాలి కాబట్టి ద్వైతము మరేమో శృతి అద్వైతం ఉంటుంది కదా అవును మరి శృతి అద్వైతం ఉంటుంది కదా దాన్ని మనం ఎలా కాదనగలుగుతాము కాబట్టి అద్వైతము దీనికి ఇక్కడ గోడుగు పట్టేయటం దానికి అక్కడ గొడుగు పట్టేయటం మని ఇది ఎలా కుదురుతుందంటే మనం పనిచేద్దాం ద్వైతాద్వైతము అనో సిద్ధాంతాన్ని పెట్టుకున్నాం అని అలా పెట్టుకున్నాం ఇక్కడికి వస్తే ద్వైతం అక్కడికి వస్తే అద్వైతం వాడికి ఉన్న డౌట్ని వాడు ఆ విధంగా పరిష్కారం చేశాడు డౌట్లో డౌటుని ఒక ఫిలాసఫీ రూపంగా మార్చుకున్నాడు ఏమన్నా మరి ఈ ద్వైతం అంతా ఏమైపోతుంది కూడా మరి ఏదో స్థాయి వ్యవస్థ ఉండాలేమో అని వాడికి డౌట్ దాన్ని ఫిలాసఫీ కింద మార్చి ద్వైతాద్వైతం అనే సిద్ధాంతం తయారు చేశారు ఇంకొకడైతే ఏమన్నా ఆత్మ బ్రహ్మేనంటారా అని వాడు డౌటు ఎందుకంటే ఇప్పుడు ఆత్మ బ్రహ్మ ఒకవేళ కాదనుకోండి మనకి లభించే స్వర్గం చేయజారిపోతుందండి ఒకవేళ ఆత్మ బ్రహ్మైందనుకోండి మనకి మోక్షం వచ్చేస్తుంది సమస్య కాదు కానీ ఒకవేళ ఆత్మ బ్రహ్మ కాలేదనుకో నువ్వేమో హం బ్రహ్మాస్మి హ్రహ్మాస్మి అని కూర్చున్నావు వాడేవాడో ఆ బ్రహ్మదేవుడికి నేను నమస్కారం చేస్తున్నాను నువ్వు వాడు పూజలు గట్టిగా చేసుకున్నావు ఉపాసనలు చేసుకున్నాడు వాడు మోక్షానికి పోతా పోతాడు అయితే గోలోకానికి వాడు పోతాడు నువ్వేమో ఆత్మ బ్రహ్మ బ్రహ్మను నిరదీగావు కదా పడేడు అని మన బతుకలా అయిపోతుంది వాడు హరే కృష్ణ హరే కృష్ణ నామాన్ని వైష్ణవ ఖాతాలు నమోదు చేసుకుని వెళ్ళిపోయాడు గోలోకానికి వెళ్ళిపోతే అక్కడ రాధాదేవి శ్రీకృష్ణుడు నిత్య రాసలో ఉంటాను అక్కడ దుఃఖం అనేది ఉండదు అంత సుఖమే ఉంటుంది అక్కడ హాయిగా ఉండడానికి అవకాశం వాడికి లభించింది హరే కృష్ణ హరే కృష్ణ నేనే బ్రహ్మన్ నేనే బ్రహ్మన్ అని వెర్రవీగినవాడు నేల మీద కోలబడ్డాడు అని ఒకడికి శంక ఆత్మ బ్రహ్మేణ అంటారా అటువంటి శంక భయాన్ని బట్టి వచ్చింది శంక అటువంటి భయం హేతువుగా కలిగిన శంకర్లను నిరాకరించాలి నిరాకరించి కాదురా నాన్న నువ్వు వెళ్ళి ఆత్మయే బ్రహ్మ తెలుసుకో ఆ గోలోకమన్నా స్వర్గలోకమన్నా ఆత్మస్వరూపంగా నీ ఎందే ఉంటుందమ్మా నీకు బయటే ఉండదు తెలుసుకో అని అది కూడా చెప్పాల్సిన అవసరం అందుకోసం ఈ అధిక ఈ జ్యోతిరధికరణం జ్యోతిర్బ్రాహ్మణం ఆరంభమవుతోంది వ్యతిరిక్తత్వం శుద్ధత్వం స్వయం జ్యోతిత్వం అలుప్తశక్తి స్వరూపత్వం నిరతిశయానంద స్వాభావ్యం అద్వైత అధిగంతవ్యం కాబట్టి మరి మీరు ఏమి గమనించాలో లేదో నేను ఒకసారి పాయింట్ అవుట్ చేస్తాను గమనించి పడ్డ కష్టాన్ని మీరు గుర్తించమని నేను ప్రార్థిస్తున్నాను వ్యతిరిక్తత్వం పక్కన సున్న ఉంది గమనించారా శుద్ధత్వం పక్కన సున్న స్వయం జ్యోతిష్వం దగ్గరికి వచ్చేప్పుడు సున్న లేదు మకార పొల్లు ఉంది గమనించారా ఎందుకంటారు మర్చిపోయి ఎలా పెట్టారనుకుంటున్నారా ఎందుకు అలా ఉంది అలుప్త అలుప్త శక్తి శక్తి స్వరూపత్వం దగ్గర మళ్ళీ సున్న వచ్చాయి నిరపశయానంద స్వభావ్యం దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ మకార పొల్లు వచ్చింది ఎందుకంటే అది అద్వైతత్వం దగ్గర మళ్ళీ తీసుకుని వచ్చింది ఎందుకని ఎందుకంటే సంస్కృతంలో వ్యాకరణంలో నియమం ఉన్నది మోను స్వారహ అనే నియమం ఏదైనా ఒక దోమల నివారణ కోసం చిన్న ఉపాయం ఇక్కడ ఒక గుడ్నాయిట్ అని ఉంటుంది అది ఏదైనా పెడితే పాపం వాళ్ళకి ఇక్కడ కూడా దోమలు అంత మరీ ఎక్కువ లేవు కానీ ఉన్నాయి కొంచెం గమనించండి దయచేసి సో దానికి కారణం ఏమిటంటే మోనుస్వారహ అని పాణిని సూత్రం పక్కన అచ్చుంటే సున్న పెట్టకూడదు హల్లుంటేనే పెట్టాలి మోనుస్వారక్కన హలి పదాంతేత హల్లున్నా పదం ఆఖరైపోయినా సున్న పెట్టకూడదు మకారమే ఉండాలి మకారం హలంతా ఉండాలి హల్లుంటే చూడటట్ట చూడండి ఎలా ఉండవు అక్కడ వ్యతిరిక్తత్వం పక్కన హల్లుందిగా సవర్ణం శుద్ధత్వం మళ్ళీ సవర్ణం హల్లుందిగా మళ్ళీ స్వయం జ్యోతిష్వం పక్కనే ఉంది అకారం అచ్చుంది కాబట్టి వెంటనే మనం ఎక్కడైనా పొరపాటు అయితే అవి ఉండొచ్చు కానీ వీలైనంతలో పొరపాటు లేకుండా దిద్దుకుంటూ అలా చేసడం జరిగింది మీరు ఇప్పుడు అధిగంతవ్యం ఇది మీరు తెలుసుకోవాలి అధిగంతం అధిగమనం అంటే తెలుసుకోవటం ఇది మీరు తెలుసుకోవాలి ఏమిటి ఆత్మ వ్యతిరిక్తము అని మీరు తెలుసుకోవాలి ఆత్మ వ్యతిరిక్తము వ్యతిరిక్తము అంటే అనాత్మల విలక్షణంగా ఉంటుందనే సంగతిని మీరు గమనించాలి చూడండి మీరు దేహంతో మొదలుపెట్టండి దేహము ఆత్మ కాదు ఆత్మ దేహము కంటే వ్యతిరిక్తము మనస్సు ఆత్మ కాదు ఆత్మ మనస్సు కంటే వ్యతిరిక్తము ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి ఆ సినిమాని ప్రకాశింపజేసే వెలుగు ఏదైతే కలదో అది హీరో అవుతుందా హీరోకి వ్యతిరిక్తంగా ఉంటుందా వ్యతిరిక్తంగా ఉంటుంది విలన్ అవుతుందా విలన్కు వ్యతిరేక్తంగా ఉంటుందండి వ్యతిరేక్తంగా ఉంటుంది అలాగే హీరోయిన్ని కూడా వ్యతిరేక్తంగా ఉంటుంది ఆ సినిమా తెర మీద మీరు ఎన్ని కనబడతాయో వాటన్నిటినీ ప్రకాశింపజేస్తూ వాటన్నిటికంటే వ్యతిరిక్తంగా ఉంటుంది మహాత్ముడు అడిగాడు మీ ఎదురుకుండా ఒక చక్కటి గులాబీ పూల గుత్తి గలదు దాని పక్కనే నెల నెల మెరిసిపోతో ఇరవై క్యారెట్ల బంగారంతో తయారు చేసిన నెక్లెస్ కలదు దాని పక్కనే కనీసం యాభై లక్షల రూపాయలు ఖరీదు చేసే వజ్రము గలదు మూడు ఉన్నాయి ఈ మూడింట్లో మీరు ఏది మీరు ఏది అర్థమైందా అయితే వాటిలో ఏదైనా ఒకటి మీరు అనుకుంటున్నారా అది కదా దాన్ని వ్యతిరిక్తత్వం ఉంటారు అయితే మరి మీరేమిటి ఇప్పుడు ఆ మూడింట్లో ఏది మీరు కాకపోతే మీరేమిటి ఆ సందర్భంలో ఆ మూడింటిని తెలుసుకునే తెలివి దాన్ని వ్యతిరేక్తత్వం మీరు చెయ్యి అంతే పంచకోశం వ్యతిరిక్తం అన్నమయ కోశము ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశముల కంటే విలక్షణంగా ఉంటుంది కానీ వాటిని ప్రకాశింపజేసుకో ఇది మీరు తెలుసుకోవాలి వ్యతిరిక్తం శుద్ధత్ములు రెండవ ఆత్మ పూజ బాగా చెప్పేవారు ఆత్మ కాలుష్యం ఉన్నది అన్నారు కాలుష్యం ఉన్నది అంటే ఇప్పుడు ఆత్మని క్లీనప్ చేయాలి దేంతో క్లీన్ చేస్తారు వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తారా లేకపోతే సర్ఫ్ పౌడర్ వేసి బ్రష్తో క్లీన్ చేస్తారా దేంతో క్లీన్ చేస్తారా ఆత్మని మీరు దేంతో క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది ఏమన్నారంటే ప్రాయిశ్చిత్త కర్మలతో మేము ఆత్మని క్లీన్ చేస్తాము అన్నారు మరి కొంతమంది ఏమన్నారంటే ఈ మంత్రాలు ఉన్నాయండి వీటిని కనుక జపించినట్లయితే మేము ఆ రకంగా మంత్ర జపం ద్వారా ఆత్మని క్లీన్ చేసే ప్రయత్నంలో మేము చాలా హడావిడిగా ఉన్నాము అని చెప్పారు కొంతమంది అన్నారు గంగా నదిలో స్నానం చేయడం ద్వారా మేము ఆత్మని క్లీన్ చేయడానికి పూనుకున్నాము అని చెప్పారు అంటే మీలో చాలామంది మార్జినాల్లో గంగానది నేను కొంచెం డైవర్ట్ చెప్తున్నాను మార్చి నెలలో గంగానది అది ఉంటుంది అక్కడ అని మీరు రిజిస్టర్ చేసే ఫ్రెండ్ చాలా సంతోషం నేను నాకు కలిగిన అనుభవం ఏమిటంటే గంగానది ఒడ్డునే బోర్డు ఓట్లాగా ఒక కొత్తగా సిమెంట్తో నిర్మాణం చేసింది రోజు నడిచివ్వండి నేను అక్కడ చాలా కాలం తర్వాత వెళ్ళాను ఇటు నడిచి వెళ్ళాను ఇటు నడవచ్చు ఇటు నడవచ్చు మా ఆశ్రమం దగ్గర ఇటు నడిస్తే త్రివేణిఘాట్ వస్తుంది అటు నడిస్తే కైలాస్ ఆచం ఘాట్ వస్తుంది కైలాస్ ఘాట్ వస్తుంది మధ్యలో మా ఘాట్ ఉన్నది ఇటు నుంచి అటు అటు నుంచి అటు నడుస్తాం త్రివేణి ఘాట్ దాకా వెళ్ళేప్పటికీ ఓ పెద్ద మురిక్కాల వచ్చి గంగలో కలుస్తాం అయ్యో మనస్సు కష్టం పెద్ద మురిక్కలు మురికి ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి మనం కోకట్పల్లి నాలా అని లండన్ మురికి అది గంగలో కలుస్తుంది గంగలో పోతుంది అంటే పోనీలే భగవంతుడాను మనస్సుకి క్లేశం అనిపించి ఇటు వచ్చా వీటి వచ్చి ఇటు కైలాస ఘాటుకి వెళ్తే కైలాసఘాటు ఆ బోర్డు వాకులాంటిది అంతమవుతుంది అక్కడికి చేరుకునేప్పటికీ ఇంకో పెద్ద మురికాలం వచ్చి గంగలో కలుస్తుంది రామ్దేవ్ బాబా ఇంకా డౌన్లో హరిద్వార్లో ఉన్నారా ఆయన ఏమన్నారంటే నేను గంగని ముట్టుకోవడం మానేశానని ఆయన అప్పట్లో నేనున్న డైవెక్ అయి చెప్తున్నాను హృషికేశ్ వెళ్ళినప్పుడు పతంజలి విద్యాపీఠానికి వెళ్ళారు రామ్ బాబా గారు నేను వస్తున్నానని మా వాళ్ళు మా ఆశ వాళ్ళు కబురు పెట్టారు ఇలా మా స్వామిజీ వస్తున్నారు మీ విద్యాపీఠానికి ఆయన అక్కడ గేటు దగ్గర నిలబెట్టేయడం కాదు కొంచెం అది చేయబందని మా అక్కడ మా ఆశ్రమ వాళ్ళు చాలా దేవంతుడి అలాగే వెళ్ళి వేలభావం వేసుకుని వెళ్ళేది వచ్చు ఆ గేట్ దగ్గర ఏమయ్యా చూడచ్చు అంటే ఎక్కడి నుంచూడు అంటాడు అక్కడి నుంచే చూసి దాన్ని పెట్టుకుని వచ్చు మా వాళ్ళు ఏం చేశారంటే ముందే ఫోన్లో విచేసి ఏర్పాటు చేసి ఇలా మా స్వామీజీ వస్తున్నారు ఆయనకి ఒక మనిషిని మొత్తం అంతా చూపించి వ్యవస్థ అంత వెళ్ళాను వెళ్ళేవాడికి గేట్ దగ్గర నుంచే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ ఒక ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాడు స్నాక్ ఇవ్వటం తెలిసిన ఆమ్లఖండ స్నాక్ ఆ స్నాక్ తిన్నాను కాఫీ టీ లాంటిది ఏదైనా ఇస్తారు కదా దివ్య పేయ పావు పాలలో దివ్య పౌడర్ కనిపించి అది డ్రింక్ ఆ డ్రింక్ తాగాను ఇంతలోకి రామ్దేవబాబరావు గారు వచ్చారు బాలకృష్ణ గారు వచ్చారు దాందేవుడు చాలా వినయ స్వభావం కలవాడు ఆయన ముందు పాదాలకి దండం పెడతాడు నేను ఆశ్చర్యపడ్డాను అది బాబు నేను చాలా లోక ప్రసిద్ధిని ఆయనకి దండం పెడదాము నేను అనుకునే లోపల అప్పుడే దండం పెట్టేశాడు ఆయన ఆయనతో కలిసి కొంత ఒక ఆయుర్వేద స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు ఆయనతో కలిసి ఆ తర్వాత వాళ్ళు ఎవరన్నా ఏర్పాటు చేశారు మొత్తం పతంజలి విద్యాపీఠం అని అంతా చూసాం అతను ఈ మాట ఎందుకు వచ్చిందంటే రామదేవ్ బాబా అనే మాత్రం ఈ కథ అంతా వచ్చింది రామ్దేవ్ బాబా గారు నేను గంగని ముట్టుకోవడం మానేసి అయింది స్నానం ద్వారా ఆత్మని శుద్ధి చేద్దామని కొంతమంది ప్రయత్నం చేస్తున్నా నా వారి నా శుద్ధ్యతి చాంతరాత్మ అని శాంతి పర్వంలో మహాభారతంలో ఉన్నది అని ఈ మధ్యన రేడియోలో టీవీలోనో రేడియోలోనో గరికిపాటి నరసింహారావు గారు చాలాసార్లు చెప్పారు ఆ పుష్కరాల సందర్భంగా ఆయన ఈ మాట మరి దాన్ని డైరెక్ట్గా చెప్పినట్లయితే కా కాంట్రడెక్షన్లో పడిపోతుంది ఏవో ఇలాంటి సంస్కృత శ్లోకాలు పైకి చెప్పేసి ఊరుకోవాలి తప్ప దాన్ని అర్థం చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఏం చేరు నా వారినా శుద్ధ్యతి చాంతరాత్మ అంతరాత్మ నీటితోటి శుద్ధీకరదు ఇంకేం మిగిలింది సో ఈ విధంగా తీర్థయాత్రలలో యాత్రాస్థానాల్లో స్నానం చేసి ఆ ముదికి నీళ్ళైనా పర్వాలేదు స్నానం చేసేస్తే మన ఆత్మ శుద్ధమైపోతుందని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కాబట్టి మన ఇదంతా కూడా మనం తెలుసుకోదగ్గ విషయం చాలా ఉన్నది ఏమిటో తెలుసునండి ఆత్మని మీరు శుద్ధి చేయని అధికారాలు ఆత్మ నిత్యశుద్ధి కావండి సూర్యుడు సరిగ్గా కనపట్టం లేదనుకోండి సూర్యుడు గదిలోకి సూర్యకాంతి సరిగ్గా రావట్లేదనుకోండి అప్పుడు ఆ గదికున్న కిటికీకు ఉన్న గ్లాస్ డోర్ని క్లీన్ చేసుకోవాలా సూర్యుడిని క్లీన్ చేయాలా గ్లాస్ డోర్ని క్లీన్ చేసుకోవాలి సూర్యుడిని మీరేం క్లీన్ చేయట్ల సూర్యుడు నిత్యశుద్ధుడు ఆత్మ నిత్యశుద్ధము దీన్ని మీరు బోధింపజేయాలి దీన్ని తెలుగుడు చేయాలి స్వయం యోచిష్ ఇప్పుడు చూడండి ఘటం ఉన్నది ఘటం తెలుస్తోంది వెలుగు ప్రకాశిస్తోంది ఘటం నిలమెలా ప్రకాశిస్తోంది స్వయంగా ప్రకాశిస్తుందా సూర్యకాంతిలో ప్రకాశిస్తుందా అంటే సూర్యకాంతిలో ప్రకాశిస్తోంది స్వయం ప్రకాశం కాదని తనంత తానుగా వెలిగేది కాదు ఘటము ఏమండి ఇప్పుడు ఘటమును తె ఘటము తెలుస్తోంది ప్రకాశించడం అంటే తెలియడం తెలియడమే ప్రకాశించటం మామూలుగా బాహ్య ప్రకాశంలో ప్రకాశించటం అలాంటి పెట్టండి తెలియాలి కదా ఇప్పుడు బాహ్య ప్రకాశం ఉందని కూడా తెలిసేది తెలుపుడు చేసేది లోపలుండే వెలుగు ఆ లోపలుండే వెలుగులో ఘటం తెలుస్తోంది ఏమంటే కన్ను ద్వారా తెలుస్తోంది అంటే కన్ను తనంత తాను ప్రకాశిస్తూ ఘటాన్ని ప్రకాశింపజేస్తోందా లేకపోతే కన్నును కూడా ఇతరము ప్రకాశింపజేస్తుందా అన్నట్లయితే కన్ను కంటే ఇతరము మనస్సు కన్నుని ప్రకాశింపజేస్తుంది మనస్సు స్వయంగా ప్రకాశిస్తోందా లేదు బుద్ధి మనస్సును ప్రకాశింపజేస్తుంది అహం వృత్తి అహం వృత్తి దట్ సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్ అది బుద్ధిని ప్రకాశింపజేస్తోంది మరి ఆ అహంవృత్తిని ఎలా ప్రకా ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అంటే ఆత్మచైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంది ఆత్మచైతన్యాన్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అంటే స్వయం ప్రకాశము జ్యోతిష్వం స్వయం జ్యోతి ఆత్మజ్యోతి స్వయం జ్యోతి జ్యోతిషాం జ్యోతి అని ఓ మంత్రము గలదు కాబట్టి ఆత్మస్వయం ప్రకాశము అని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మీకు లోకల్లో ఎలా ఉంటుందంటే ఎవడో మహాత్ములు ఉంటే ఆయన తల వెనక్కాలు చక్రం పెట్టి దాన్ని తిప్పుతో అది వెళ్ళి వెలిగిపోతున్నట్టుగా చూపిస్తారు అంటే అర్థమేంటి ప్రకాశం ఎక్కడుంది ఆ మహాత్ముడు తల వెనక్కాలు ఉంది ఒక ఇంకా ఫోటోల్లో ఇలా చేపెట్టగానే అక్కడి నుంచి ఇలా ప్రకాశనం చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రకాశం ఎక్కడుంది అత చేతిలో ఉంటుంది మీలో ఏముండ మాలో ఏమీ లేదండి మా అంత అభాగ్యులు అయోగ్యులు మేమే తప్ప ఇంకెవరు మేము ఎందుకు కొరగాని వాళ్ళము పాపులము పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప రామ రామ నూట ఎనిమిది సార్లు రామనామాన్ని జపిస్తే కానీ ఆ శ్లోకాన్ని పలికిన దోషం కాదు ఇది స్వామీజీ చెప్పారు ఆ శ్లోకం ఎప్పుడూ మీరు అనొద్దు వినద్దు అని చెప్పారు ఈ ఓవర్ ఎంతూజియాస్తి పురోహిత్ పెట్టేది ఎలా ఉందో చూడండి పాపోహం నేనే పాపము పాప కర్మాహం నా కర్మలన్నీ పాప కర్మ ఏమైంది అలాగే ఇంకోటి ఉంది దాసోహం దాసదాసోహం దాసానుదాసోహం అంటే వాడెవడో దాసులు ఉంటే ఆ దాసులు వెనకాల పడిపోయేది అను అంటే వెనకబడిపోతే అను అంటే వెనక్కి పశ్చాత్తా ఆ దాసులు ఎరక్కలు పడిపోయే మరో కొరగాని దాసు నేను ఓ కవి ఉత్సాహం పెరిగిపోయి దాసానుదాస తమ దాసానుదాస పరమావధి దాస దాస దాసు అంటే ఇంకా ఎంత దాసు అంటే నేను కొని అంత దాసులు కొన్ని నేనే లేనని అనవయ్ అగ్రహం అది అండం లేనంటే అద్వైతం అయిపోతుంది కదా ఆ ఇంకా అవసరం అయితే దానికి ఇంకో నాలుగు దాసపదాలు పడేస్తాడు తప్ప అడిగేం దాసోహం అడిగేం తమిళం దాసోహం సంస్కృతం అడిగేంటే ఏంటి అడిగే అడిగంటే అడిగేంటే దేశం అడిగేం దాసోహం వాంఛం నేను మీకు బానిస్తాను చాలా తప్పది కనుక చూడండి మీ స్వరూపము స్వయం ప్రకాశము మీది చర్ముల చేత ప్రకాశింపజేయబడేవారు కాదు మీరే సర్వమును ప్రకాశింపజేస్తారు తర్వాత అలుప్త శక్తి స్వరూపత్వము మీ స్వరూపము శక్తి ఆ అది ఎప్పుడు ఉంటుంది శక్తి మనం ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడు ఉండే అప్పుడప్పుడు పోతుంది అలా ఉండదు అది లోపించుట అనేది లేని శక్తి నేను కడుమూసుకున్నా అంటే నా చూచీ శక్తి ఉన్నట్టపించినట్ట ఉంది అది లోపించలేదు అందుకే రెప్పలు మూసేనే తప్ప చూచీ శక్తి అక్కడికి పోలేదు అలా నిత్యంగా ఉన్నది కాబట్టి ఎన్నటికీ లోపించని శక్తి మీ స్వరూపం మరణంలో కూడా మరణించేది మీరు కాదు దేహమే మీ ప్రకాశం ఎప్పటికీ మరణించదు సూర్యుడు అస్తమించాడంటే సూర్యుడు అస్తమించదు ఈ భూమి మీద ఉండే ప్రకాశం లేకుండా పోయిందే తప్ప సూర్యుడికి అస్తమయం లేదు కాబట్టి మీ స్వరూపమట్టిది తర్వాత మీ స్వరూపము స్వభావ్యం అంటే స్వరూపమే స్వభావ్యం అంటారు అది కూడా స్వరూపమే మీ స్వరూపం ఏమిటో ఆనందము మీ స్వరూపము ఆనందము కాబట్టి ఒకడు ఏడుస్తున్నాడు ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడు ఏడుస్తున్నాడు ఏ ఉదాహరణలు అన్నా ఏడుస్తావు నీ కడుపు నిండా మూవ్వట్టినాను కదా నేను చక్కగా ఆభరణాలతో అలంకరించాను నీ దేహాన్ని శుద్ధి చేసి ఉత్తమమైన వస్త్రములను ధరింపజేస్తున్నాను ఎందుకురా నాన్న ఏడుస్తావు అని అంటోంది తల్లి అంటే వాడు ఆ మాటలు విని మరింతి అని మరింత కేవమని మళ్ళీ ఏడుస్తున్నాడు ఇంచేతల్లా ఏడుస్తున్నాడు ఎందువల్ల ఏడుస్తున్నాడు అలాగా అజ్ఞానం ఈ అజ్ఞానం ఉంది చూసారా అంత దిక్కుమాలిన దేకారు ఓ పిల్లవాడికి తల్లి చాక్యులెట్ ఇచ్చింది వాడు ఆనందంగా తింటున్నాడు తింటో తింటో ఆ చాకరెట్ కింద పడేసి ఏడు ఇస్తున్నాడు ఎందుకు ఆ తల్లి ఇంకో పిల్లవాడికి ఇంకో చాక్యులెట్ ఇచ్చింది అందుకోసం అది ఏమిటండి సంతోషించాల్సినవి ఏడుస్తున్నాడు ఏమిటి అజ్ఞానం ఉంది అజ్ఞానం అలా ఉంటుంది ఓ కోటీశ్వరుడు ఉన్నాడు కూర్చొని దుఃఖిస్తున్నాడు ఎందుకు రండి ఇది కోటీ ఈశ్వరుడు నుండి దుఃఖిస్తున్నాడంటే ఈ వేళ పాతిక లక్షల నష్టం వచ్చిందండి అని దుఃఖిస్తున్నాడు కోట్లకి పడగలెత్తిన వాడు లక్షలకి దుఃఖిస్తున్నాడు లక్షల్ని సంపాదించిన వాడు వేళకి దుఃఖిస్తున్నాడు అజ్ఞానం అలా అంటే ఇంకా దుఃఖించడానికి హేతువు అజ్ఞానము తప్ప దుఃఖించడానికి హేతువు లేదు ఎందుకంటే మీ స్వరూపము ఆనందమే ఏమన్నా ఆనందంలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి మనుషుల ఆనందం కంటే దేవతల ఆనందం గొప్పది దేవతల ఆనందం కంటే ఇంద్రుడు ఆనందం గొప్పది కొంచెం స్వామీజీ ఇంద్రుడు వీళ్ళందరూ ఈ దేవతలందరూ కూర్చొని అప్సరస డ్యాన్స్ చూస్తున్నారు ఇంతట్లోకి ఇంద్రుడు ఇంద్రుడు లేటుగా వస్తాడు ఇప్పుడు టైంకి రాడుకా టైంకి వస్తే అది గొప్ప ఎలా ఉంటుంది టైంకి వెళ్ళకూడదు సరే నాకు అయింది మంగళం సరే సార్ నేను టైంకి వెళ్తే ఎవడూ ఉండరు రిసీవ్ చేసుకుని ఎవరూ ఉండరు ఫోన్ రిసీవ్ చేసుకోకట్లేదు ఇప్పుడు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను నేను ఎవరూ లేరు ఎవడో కుర్చీలని వాటిని సర్దుతున్నాడు కాబట్టి ఇక్కడ ఉపన్యాసం హోటల్ ఉండాలి ఉందా అంటే ఉందండి అన్నట్టు నేనే ఉపన్యాసం చెప్పాల్సింది మరి ఇంత తొందరగా ఎందుకు వచ్చేవయా పొంతులో అంటే తొందర కాదండి త్రీ థర్టీ అన్నారు టైం త్రీ థర్టీ అయింది కదా అంటే త్రీ థర్టీ అంటే త్రీ థర్టీకి మొదలైపోదండి ఇక్కడ మీకు తెలీదు నేను ఇక్కడ పదేళ్ళ నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ అలా అంటారు త్రీ థర్టీ అని ఉడితే అంటారు ఫోర్ మొదలవుతుంది మీరు వెళ్ళి ఒకప్పు కాఫీ తాగిరండి అని అప్పుడు నేను ఎక్కడికో పోయి అక్కడ హోటల్ చూసుకుని అక్కడ దాంతో కాఫీ తాగి ఫోర్కి వస్తే అప్పుడు ఆరుడు మంది జతపడ్డారు ఎదుపట్లేదు నేను వచ్చేవాళ్ళకి ఏమన్నా ఈ ఇందాకనే వచ్చారు చూడండి చూడండి అని వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ అప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి అయ్యా మీరేనా అంటే నేనేనండి అంటే రెండేళ్ళు కూర్చోబెట్టి ఆ తర్వాత ఇంకో అరగంటకి మొదలైంది ఫోర్ సో ఎనీవే ఇంద్రుడు వస్తున్నాడు వీళ్ళందరూ కూర్చొని అఫ్సరోసారి కూర్చొని చూస్తున్నారు ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు వస్తే అందరూ లేచి అయిపోయింది అక్కడికి వెళ్ళి ఆనందం అక్కడితో జరిగిందా మొహళ్ళు ఏది నిలబడలేదు నిలబడకపోతే ఇంద్రుడు చూశాడు చూసేసి వెళ్ళిపోయి తన సింహాసనం మీద కూర్చున్నాడు నృత్యం అవుతుంటే పక్కన్న సేవకుని పిలిచి ఆ థర్టీ వన్ నెంబర్ సీట్లో ఉన్నాడు కూడా వాళ్ళు ఏది నిలబడలేదు వాడికి ఈవేళ ఆరు కొరడా దెబ్బలు అప్పుడు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయి ఇంక అందరూ భోజనం అంటే ఇంకా స్వర్గంలో ఇంకంతా భోగమేగా డ్యాన్స్ అయిన వెంటనే భోజనం భోజనం అయిన వెంటనే డ్యాన్స్ అలా కొత్త ఉంటుంది అసలు కొరడా దెబ్బలు కొట్టారు వీళ్ళు కదా ఇంద్రుడు వచ్చినప్పుడు మరి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాబట్టి వీడి ఇంద్రుడు ఆనందం గొప్పది ఒకసారి ఇంద్రుడు బృహస్పతికి దండం పెట్టలేదు బృహస్పతికి దండం పెట్టద్దా గురువు గారు కదా బృహస్పతి మాయైపోయాడు అచ్చి మన మన లోకల్ కంప్యూని లోకల్ కోర్టులో ఉంటే లోకానువాదంగా ఉంటుంది పొగానం ఉంటే అలాగే ఉంటుంది బృహస్పతి మాయమైపోయాడు మాయమైపోతే దేవతలకి సలహా చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయాడు ఎందుకంటే ఆయన మాయమైపోయాడు ఎందుకు మాయమైపోయాడంటే ఇంద్రుడికి పొగరెక్కింది దండం పెట్టడం మానేసడం లేదు ఆయనకి అయ్యారా అప్పుడు మళ్ళీ ఇంద్రుడు క్షమాపణ చేసి ఏదో ఆనందాన్ని మించి బృహస్పతి ఆనందం బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి యొక్క ఆనందం పది రెట్లు ఎక్కువ లేకపోతే వంద మరి ఆత్మానందము ఆ ప్రజాపతి ఆనందం కంటే వంద రెట్లు ఎక్కువ మరి ఆత్మానందం కంటే పైన ఏముంది ఇంకేమీ పైన లేదు నిరతిష్టయ ఆనంద స్వభావ్యం ఇది మనం తెలుసుకోవాలి మన స్వరూపము ఆనందము అని మనం తెలుసుకోవాలి మనం ఏం చేస్తా ఉంటే పని కట్టుకుని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జుట్టు పెంచుకుని ఆ పెంచుకున్న జుట్టుని దువ్వెన్నతో ఇలా దువ్వి ఇలా ముఖం మీద పడిట్లా చేసుకుని కళ్ళకు కనపడకుండా కప్పేస్తుంటారు పులింగ్ ద హూల్ ఓవర్ ది ఐస్ అని ఇంగ్లీష్లో సామెతవుతుంది ఆ పశువులు ఏం చేస్తుందంటే ఆ గొర్రె ఆ ఊల్ని దాని శరీరం నిండా పెరిగిన జూలు అది కళ్ళని మూసికుపోయేట్లాగా పెంచేసుకుంటుంది ఆ జూలు కప్పే అది గుడ్డి అయిపోతుంది ఆ జూల్తో అప్పుడు వీళ్ళు ఒక కత్తిరి తీసుకుని ఆ జూల్ని కట్ చేస్తే కానీ దానికి చూపే ఉండదు మనం అలా జీవితం చేస్తూ ఉంటాం అంటే అలా నేను ఆ ఎక్స్ప్రెషన్ పులింగ్ ది ఊల్ ఓవర్ ది ఐస్ అని ఏమన్నా అలాగే వచ్చిందనుకుంటున్నా అయితే అయి ఉండొచ్చు నేను చూశాను ఆ గొర్రెలకి కనపడదు కొన్ని కుక్కలు కూడా ఉంటాయి వాటికి కనపడదు ఆ జుట్టు ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏమిటంటే ఆ ఒక కన్ను కనపడకుండా ఆ జుత్తు ముఖం మీద వేసేసుకోవటం మనం చూస్తూ సో ఆ రకంగా మన స్వరూపాన్ని మనమే కప్పేసుకుంటూ ఇప్పుడు ఎవడైనా సుఖపడుతున్నాడనుకోండి మీరు వెంటనే అసూయ కలిగిందనుకోండి మీకు మీ స్వరూపం మీద ఒక తెర మీరు దించేసుకున్నారు ఇంకా మీరు అసూయ కలిగిందంటే మీ ఆనందం ఆ అసూయ చేత కప్పుబడిపోయింది మీకు కడుపు నిండా భోజనం చేసి చక్కగా ఉన్నది ఉన్న దాంట్లో హాయిగా ఉన్నారు మీరు మీకు ఒక కోరిక పుట్టిందనుకోండి మీ స్వరూపం మీద తెర పడిపోతుంది ఈ విధంగా మీరు మనస్సు యొక్క కాలుష్యం ద్వారా మీ స్వరూపాన్ని తప్పేసుకుంటున్నారయా మీ స్వరూపము ఆనందము ఏమంటే ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకెక్కడా లేదు అది మీ స్వరూపము నిరతిశయమైన ఆనందం అద్వై సత్పంచ మీ స్వరూపము అద్వయము అనే సంగతి మీరు తెలుసుకోవాలి దీనికి నాకు రామతీర్థ మహాత్ములు ఇచ్చిన దృష్టాంతం నాకు మనస్సుకి బాగా హృదయానికి బాగా హత్తుకున్న దృష్టాంతం ఏమిటంటే సముద్రం అనగా మీరు ఫిజికల్గా దృష్టాంతం చూసుకోండి ఎగ్జాక్ట్గా అలాగే అప్లై మీరు చేయక్కర్లేదు ఫిజికల్గా చూసుకోండి సముద్రం అనగానేమి అనేక బిందువుల యొక్క కల యొక్క ఏమండి అనేక బిందువులు కలిసి సముద్రం ఏర్పడింది నిజానికి సముద్రాలు ఎలా ఏర్పడ్డాయన్నారంటే ఒకప్పుడు భూమి సూర్యుడి నుంచి విడిపోయినప్పుడు అది చల్లారినప్పుడు ఆ క్లౌడ్స్ ఏర్పడి కొన్ని వందల సంవత్సరాలు అలా వర్షం కురిసేసింది నాన్ స్టాప్ మన చెన్నై చెన్నై అంతా సముద్రం అయిపోయింది కదా చెన్నై సముద్రం అయినట్టుగా కొన్ని వందల సంవత్సరాలు వర్షం కురిసేసింది అలా కురుస్తూనే ఉండిపోయింది జియాలజీలో చెప్తారు అలాగ సైన్స్లో అప్పటికే ఆ నీటి యావిరంతా కూడా వర్షరూపంగా పడింది అయితే నేలంతా కూడా పర్వతములు లోయలు ఉన్నాయి ఆ పర్వతాల్లో ఉన్నటువంటి సాల్ట్ అంతా కూడా డిజాల్వ్ అయిపోయి మనకు ఉప్పు నీరు సముద్రం నిర్మాణం అయ్యింది ఆ విధంగా సముద్రం తయారైంది కాబట్టి సముద్రం ఎలా తయారైంది బిందువుల యొక్క సమాహారము కలయిక కానీ తీరా మీరు సముద్రం లోపలికి వెళ్ళి మునివి చూస్తే మీకు బిందువులు ఏమైనా కనపడతాయా బిందువులు కనపడవు సముద్రం ఒక్కటియే ఉంటుంది కొన్ని వేల లక్షల కోట్ల బిందువులు మీకేమీ కనపడవు సపోజ్ ఏదైనా ఒక బిందువు సముద్రాన్ని కంటే నేను వేరుగా ఉన్నాను అని అనుకుందనుకోండి ఆ బిందువు ఏమవుతుంది నాశనం అయిపోతుంది ఎందుకు కొరగాకుండా అయిపోతుంది అదే బిందువు సముద్రంలో ఉంటే సముద్రమే తాను అన్నట్టుగా కలిసిపోయి ఉంటుంది ఆత్మస్వరూపము అట్టిది అద్వయము చూడండి మీకు భేదం ఎందుకు అనుభవానికి వస్తుంది ఎదుటివాడి ఇది చాలా కన్వీనియంట్గా ఉంది మైక్స్ సిస్టమ్ వెరీ నైస్ ఎడిచివాడి కంటే నేను భిన్నముగా ఉన్నాను అనే భేదం ఎందుకు అనుభవానికి వస్తుందో తెలుసునా మీరు నామరూపాలకి బాగా కట్టుబడికొని ఉండడం చేత ఆ అనుభవానికి వస్తుంది మీరు రెండు ప్రాక్టీసులు చేస్తే మీకు అభేదం అనుభవానికి వస్తుంది రెండు ప్రాక్టీస్ చేయాలి ఏటో తెలుసునా అందరినీ ప్రేమించటం అభ్యాసం చేయాలి మొదటిసారి ఆ మనిషి మనం చూస్తోందనుకోండి పురుషుడే చూస్తుండే లేక చూస్తున్నాడు మొదటిసారి ఆ మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నాడు ఆ మనిషి వల్ల మీకు వచ్చే ఉపకారం ఉన్నా ఏమీ లేదు అయినా కూడా ఆ మనిషిని మనం ప్రేమించగలగాలి ఆ ప్రేమ ప్రేమించటం అభ్యాసం చేస్తే మీకు ఆ అభేదం అనుభవానికి ప్రేమలో వేర్వేరుగా ఉండే వ్యక్తిత్వములు ప్రేమలో అభేదంలోకి వచ్చే ఫీజ్ అయిపోతాయి ప్రేమ అంటే అలాంటిది ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు అంటే వాళ్ళు ఇద్దరు వేరువేరు మనుషుల్లా కనబడతారు తప్ప వాళ్ళ ఆత్మలు ఒక్కటియే వేరు కాదు ఆత్మలు ఒక్కటే దేహములే వేరు ఆ ప్రేమ యొక్క స్వభావం అంటే కాబట్ మీరు ఆ ప్రేమని కనుక అభ్యాసం చేసినట్లయితే ప్రే ఎలా అభ్యాసం చేయటం ప్రేమని అంటే ప్రేమిస్తూ ఉండడం అందరినీ ప్రేమిస్తూ ఉండడం ఎవరినీ ద్వేషించకుండా అందరినీ ప్రేమిస్తూ ఉండడం ద్వారా మీకు ప్రేమ అభ్యాసం అవుతుంది ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసుకోండి మీకు అద్వయానుభవాన్ని కలిగిస్తుంది ఇది ఒకటి పాజిటివ్ ఇంకో నెగిటివ్ ఉంది మీరు నామరూపములను నిరాకరించటం ప్రయత్ బాగా అభ్యాసం చేయాలి నామరూపాలు పట్టించుకోకుండా నేను నా దగ్గరకు ఒక సజ్జనుడు వచ్చాడు పాపం చాలా ప్రేమ గలవాడు వేదాంతం వారే శ్రవణం చేసి వచ్చాడు వచ్చి కూర్చున్నాడేవో అడిగాడు ప్రశ్నలు అడిగాడు చెప్పాను చాలా ప్రేమగా ఏదో పడవ కదో ఒక పుస్తకం ఇచ్చాను అంతా అయింది ఇంకా వెళ్ళి ముందు మీతో కలిసి ఒక హోటిగాలని ఉందండి అని దీన్ని ఇవాడ దక్షిణామూర్తి స్తోత్రం వింటున్నానని చెప్పాడు పైగా దక్షిణామూర్తి స్తోత్రం వింటూ నాతో కలిసి ఫోటో తీరగాలని ఏమయ్యాయి కదీ నీకు నేను నామరూపాలు యథార్థం కాదుగా నా ముఖంటే స్కూలు నా జుట్టు నా ముఖము ఎలా ఉన్నాయి ఫోటో తీసేట్లా ఉన్నాయా నేను నవ్వానంటే నువ్వు కేవలం సద్ధులు పెట్టుకుని వెళ్ళిపోతావు ఎందుకంటే నా పళ్ళల్ని ఊడిపోయే పళ్ళే వెళ్ళి ఊడిపోయే నేను ఏదో కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నా ఫోటో ఏ తీయాలా నువ్వు కాబట్టి ఈ నామరూపాల వ్యామోహం వదిలిపెట్టే ఫోటో వద్దు అని చెప్పేసి చెప్పేస్తే సరేనండి అలాగేనండి గురువు మళ్ళీ గురువు గారు ఒకటి అలాగే వెళ్ళిందని కూర్చున్నాడు మళ్ళీ కొంతసేపు చర్చ అదే అయింది ఈ లోపల ఏదో చేయలేదో అదేమో ఆయన ప్రశ్న ఇన్నింటికి సమాధానం అయిపోయింది ఇంక వెళ్ళిపోయే ముందు గురువు గారు మీతో ఒక్క ఫోటో దిగాల్సిన కోరిక అలాగే ఉండిపోయింది లేదని సరే కాదు ఇంకా కొంత వివేకం పెరగాల్సి ఉన్నది ఇక్కడే కానీ అతని మనస్థితి అసంతోషంతో పవమించడం ఇష్టం ఇంకా విడిపోయి లేచి విడిపోయి టైం వచ్చేసినప్పుడు అసంతోషంతో పవమించడం ఎందుకులే అనే రాత్రిలోనే కూడా అతని భాగ్య ఫుటో తీసుకున్నాను చాలా వెళ్ళి సో నామరూపాల మీద అంతటి మీరు వ్యామోహం పెట్టేసుకుంటే మీకు అభేద రాదు భేద అనుభవానికి వస్తూ ఎందుకంటే మీరు గమనించారో లేదో రెండింటి మధ్య భేదము అవి భిన్నముడు కనుక మీకు అనుభవానికి వస్తుందనుకుంటున్నారా అదే కాదు ద డిఫరెన్స్ బిట్వీన్ టూ థింగ్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఏమన్నా నెక్లెస్ ఈ నెక్లెస్ దాని పక్క మరో నెక్లెస్ రెండు వేరు వేరు నెక్లెస్ ఉన్నది మీకు అనుభవానికి ఎందుకు వచ్చిందో తెలిసిన అవి రెండు వేలువేరు తత్వములు అవ్వడం చేత కాదు అవి ఒకటే తత్వం ఒకటే బంగారం ఎందుకంటే మీకు వేర్వేరుగా ఎందుకు అనుభవానికి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఒకదాన్ని నెక్లెస్ అని మరో దాన్ని కంకణమని మరో దాన్ని ఒడ్డానమని మీరు లాంగ్వేజ్ కారణంగా వేర్వేరుగా అనుభవానికి వస్తుంది దీనికి లాంగ్వేజ్ నుంచి క్రియేట్స్ ది డిఫరెన్స్ లాంగ్వేజ్ అంటే నామరూపాలు నామం నామం బట్టి రూపం వస్తుంది నామరూపములను నిర్దాక్షిణ్యంగా మొహమాటలు లేకుండా తిరస్కరించుతూ పోయినప్పుడు మాత్రమే మీకు అభేదం అనుభవం అనిపిస్తుంది మీరు ఈ రెండు ప్రాసెస్లు కలిపి అనుష్ఠించండి ఒకవైపు నామరూప తిరస్కారం నిరాకరణం ద్వేషంతో కాదు తిరస్కారం అంటే తిట్టి తోసేయటమని కాదు నిరాకరణం అది సత్యం కాదని తెలుసుకోవటం ద్వారా తోసి కూర్చుంటా ప్రేమ యొక్క అనుభవాన్ని ప్రాక్టీస్ చే ఈ రెండు చేస్తే ఈ రెండు నదులు గంగానది ఉన్నానది కలిసిందంటే అయిపోయింది మీకు ఆత్మ అద్వయత్వ ఆత్మ యొక్క అద్వయత్వము మీకు అనుభవానికి వచ్చేస్తుంది ఇది కూడా బోధించవలసి ఉన్నది అద్వైతత్వం చే అధిగంతవ్యం ఇన్ని సంగతులని మనం సెటిల్ చేసుకోవాల్సి ఉన్నది ఇది ఇదారభ్యతే ఇది అంటే ఇతి ఈ కారణం చేత ఈ బ్రాహ్మణము ఇదమ్మంటే ఈ బ్రాహ్మణం ఇదం బ్రాహ్మణం బ్రాహ్మణం నపూలుసుకొలంగా అంచేతని ఇదమ్మన్నారు ఆయన ఆరంభింపబడుతోంది అయితే మరి ఆత్మస్వరూపాన్ని చెప్పండి వెళ్ళి ఆత్మ అని మొదలుపెట్టి చెప్పండి ఏమిటి జనకుడు వైదేహుడి దగ్గరికి వెళ్ళాడు ఏదో కథ మొదలు పెడుతున్నట్టున్నారా మీరు మీరు చెప్పాల్సింది ఆత్మస్వరూపం అయితే ఈ కథ ఎందుకండి కథలో కాకరకాయలు ఇది అలా కాదండి ఆఖ్యాయి కా తూ అంటే పూర్వపక్షం యావృత్ర్థ అంటే కథ ఎందుకండి మాకు తత్వం చెప్పండి అని ఎవడైనా అంటాడేమో ఆ మాటని త్రోసిపుచ్చి కథ కూడా అవసరమే విద్యా సంప్రదాయ సంప్రదాన గ్రహణ విధి ప్రకాశనాథ విద్యాస్పుత విశేషత సూచనా పక్కన చొక్కండి లైన్ లేదు ఎందుకో తెలుసిన లైన్ పెడితే ఇంకో లైన్లోకి పోతుంది అది లైన్ పెట్టేంత చోటు లేదు అక్కడ అని చేత చొక్క పెట్టాం అర్థమైందండి గీత గీశాననుకోండి గీత గీసేంత చోటు లేదు అక్కడ మొత్తం వరదానాది సూచన అతంతా కింద పోతుంది అప్పుడు ఇంకో లైను పెరుగుతుంది ఏం పను పెరిగితే కాగితం ఉంటుంది కర్కూర్ తేరుతే అంటే ఆఖరి పెరిగి చూడండి ఇరవై ఎనిమిదో పేద చూడండి అది ఇరవై తొమ్మిదిలోకి పోతుంది అది చేత అక్కడ చొక్క పెట్టాల్సి వచ్చింది ఇదో ఇలాగా ఇలాగంటే పాటలన్నీ పడి ఆ పుస్తకాలు తయారు చేసేవన్నమాట ఇది ఎందుకు చెప్తున్నారంటే మీరు కొంచెం అప్రిషియేట్ చేస్తారు అని అందుకోసం సో కాబట్టి ఇక్కడ విశేషత వరదానాది సూచన ఈ కథలో ఏం చేశారంటే పర్టికులర్గా యాజ్ఞవల్క్యుడికి వైదేహుడికి అది జనకుడికో వరం ఇవ్వటం ఎందుకు ఇచ్చాడో తెలిసిన వరం ఆ జనకుడి యొక్క జ్ఞానమునందరి త్రిపాసని చూసి మురిసిపోయి వరం ఇచ్చాడు తర్వాత ఆ వరం ఇస్తే ఆయన ఆ వరంతో నాకే కోరికి తీరాలి ఆ కోరికి తీరాలి ఈ మంత్రం చెప్పు ఆ ఉపాసన చెప్పని ఆయన అడగకుండగా కేవలము ఆత్మస్వరూపాన్ని మాత్రమే వరంగా కోరుకున్నాడు ఈ అంశాలని బట్టి ఈ కథలో మరి ఆ అంశాలను చూడగానే మీకు అర్థమైపోతుంది విద్యాస్తు అబ్బో ఈ విద్య చాలా గొప్పదిగా అని అర్థమైపోతుంది అంతేకాదు ఇంకో సంగతి అర్థం ఈ విద్య పొందాలంటే ఇకే మార్కెట్లోకి వెళ్ళి మెక్కలు కొనుక్కున్నట్టుగా కొనుక్కు ఏమీ కాదు దీన్ని పొందేటువంటి విధానం చక్రవర్తి వైదేహుడు జనకుడు చక్రవర్తి అయి ఉండి చేతులు ఒడిగి యాజ్ఞలోక్య మహర్షి దగ్గర పదాలు దండం పెట్టి నాకు వరం ఇవ్వండి మీరు సరయిస్తాను ఏం వరం కావాలి నాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి అదే వరము అని కోరతాడు కోరితే ఇతడు సరైన జిజ్ఞాసు మనం ఇతనికి బోధించి తీరాలి అనే ప్రేమతో ఆయన బోధిస్తాడు అంటే విద్యా సంప్రదాన ఆ జ్ఞానాన్ని ఇవ్వడము మనవాళ్ళు ఈ సంప్రదానయే సంప్రదాయ అయింది ప్రత్యయం మారిస్తే సంప్రదాయ ఉంటుంది దా ధాతువు అనా పెడితే దానా అయింది యా యాని విధించారు యక్ను విధించారు ఆకారాంత ధాతువు మీద ఆతో ధాతో యక్ ఏదో సూత్రం ఒకటి ఉంది విధిస్తే దాయా అయింది సో సంప్రదానమన్నా సంప్రదాయం అన్నా ఒకటి నేను సంప్రదాయము అంటే ది మెథడ్ ఆఫ్ కన్వేయన్స్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అర్థం చెప్తూ ఉంటా దాని అర్థం అదే కాబట్టి జ్ఞానాన్ని బోధించే తీరు తెనులు దాన్ని స్వీకరించేటువంటి పద్ధతి విధి విధి అంటే మెథడ్ దీన్ని చక్కగా మనకి బోధించవలసిన అవసరం ఉన్నది ఆ జ్ఞానం యొక్క మహిమని చెప్పాలి ఆ జ్ఞానాన్ని ఇచ్చే పద్ధతి పుచ్చుకునే పద్ధతి కూడా చెప్పాలి అందుకోసం ఈ కథ ఆరంభమవుతోంది అవతారిక పూర్తయింది మంచి అవతారిక ఇంకా ఇప్పుడు మంత్రం అందాము జనక గుంహ వైదేహం యాజ్ఞవల్ ఇది ఇంతకుముందు చెప్పింది అయినా ఇంకొకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాను విదేహ మహారాజు జనకుడు దగ్గరికి ఆ యాజ్ఞవల్ చుడు వెళ్ళినాడు కాబట్టి సీతాదేవి జనకుడేనా అని అడగద్దు జనకులు ఇరవై ఒక్క మంది అది ఆ టైటిల్ అది ట్వంటీ వన్ కింగ్స్ వన్ ఆఫ్టర్ దే దే ఆర్ ఆల్డ్ కాల్డ్ జనక జనక జనక లాగా మౌర్యాలాగా జనక ఏదో ఒక జనకుడు సీతాదేవి జనకుడు కానక్కర్లేదు సమేనే నవధిషి యాజ్ఞానికి వెళ్తూ అనుకున్నాడు ఏమని ఈ జనకుడిని కనపడితే ఏవో ప్రశ్నలు వేసి చంపుతాడు కంఠం నొప్పిగా ఉంది నేను ఏమీ సమాధానం ఈసారి చెప్పాను అని అనుకుంటూ వెళ్ళాడు అథహ్జనకైదేహ్ఞవల్క్యగ్నిహోత్రే సమూదా తీరా వెళ్ళేప్పటికీ ఏ జనకుడు అగ్నిహోత్ర కర్మ చేస్తున్నాడు ఏ యాజ్ఞవల్క్యున్న అఫ్వా నుంచి కూర్చోబెట్టి ఆయనకిదో కాఫీ ఏదో ఇచ్చి అగ్నిహోత్రంలో ఉండేటువంటి వివరాలను గురించి చర్చ మొదలైంది ఒకసారి చర్చ మొదలైతే జనకుడు వైది యాజ్ఞవల్క్య మీరు పట్టుకోగలరా ఆయన మహావిద్వాంసుడు ఏదో జనకుడు చెప్పిన మాట లేదా పై మాట ఆయన చెప్పాడు ఆయన చెప్పిన జనకుడు ఇంకో జోడించాడు ఈ విధంగా సమూదాతే వాళ్ళిద్దరూ కలిసి ఆ అగ్నిహోత్ర కర్మ యొక్క మహిమను చర్చించుకున్నారు తస్మైహ యాజ్ఞవల్క్యోవరం ద అందులోకి యాజ్ఞవల్శ్యుడు నేను ఇంకేమీ మాట్లాడను అని అనుకున్నాడే అది మర్చిపోయినట్టున్నాడు మర్చిపోయి హే మహారాజా నీ అంతటి జిజ్ఞాసు నీ అంతటి జ్ఞానమున్న ప్రేమ గలవడం నీకు నేను ఒక వరమును ఇస్తున్నాను అన్నాడు యాజ్ఞవల్శ్యుడు సహ కామ ప్రశ్నమే అంటే వెంటనే ఏదో మంత్రం దంత్రం వరం కాకుండగా నాకు మీరు ఏదైనా ఓ మంత్రం తంత్రం ఇవ్వండి ఊళ్ళో వాళ్ళందరూ నా చెప్పిన మాట వినేటువంటి మంత్రం తంత్రం ఇవ్వండి లేకపోతే నేను ఎప్పుడు జాతకాలు చెప్తే అవన్నీ కరెక్ట్ అయిపోయేట్లాగా వరం ఇవ్వండి అలాగంటేవి అడగలేదని ఆయన నా మనస్సులో ఒక ప్రశ్న ఉన్నది నాకు నచ్చిన ప్రశ్న దానికి సమాధానం నాకు కావాలి అదే వరముగా అడుగుతున్నాను అని చెప్పాడు కామ వరం వందరే మీరు కాదనుకున్నా నాకు చెప్పాలి తెలియకపోతే చెప్పక్కర్లేదు కానీ యాజ్ఞవలక్యుడికి తెలిసి ఇట్లాగే అడుగుతాడు తగుంహాస్మై దగ్గ సరే మరి వరం ఇస్తానన్న తర్వాత మాట తప్పినట్టు అవుతుంది సరే ఇచ్చాను తీసుకో అన్నాడు తగుంహ సమ్రాడే పూర్వంప ప్రఖ్యా మరి ఇంకా వరం ఇచ్చేసిన తర్వాత యాజ్ఞవలచ్యుడు బుట్టలో పడిపోయాడు ఇంకా చేసేది ఏముంది ఆయనలో కూర్చోండి అన్నాడు కూర్చోండి అని ఇది నా ప్రశ్న అని మొట్టమొదటనే యాజ్ఞ రోజు నోరు విప్పడానికి ముందే ఈయన ప్రశ్న అడుగుతున్నాడు ఓం పూర్ణముదం పూర్ణమిదం పూర్ణ పూర్ణముద చిర పూర్ణమే